హరి ఓం గణీవా గణపతిజున్మహవామహే కవి కవీనామశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వస్ శీలసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా నేదయజ్ఞాధ్యయనైర్నదానై న్రియాభిర్నతీరుగ్రైం రూప శక్య అహం ఋలోకే ద్రష్టం త్వదన్యన కురుప్రవీరా ఈ శ్లోకంలో శక్యహం అనే రెండు పదాలు కలిపితే సంధి శక్యోహం అని వస్తుంది శక్య అహం అని ఉండదు శక్యోహం అవుతుంది అయితే సంధి చేయలేదు అది ఆర్ష ఛందస్సుని భంగం చేయటం ఇష్టం లేక ఆ శ్రద్ధ చేయలేదు అది గమనించదగిన విషయం ఈ రూపము ఏదైతే నేను నీకు చూపించినానో ఈ ఇది నా యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇతరములైన ఆ పుణ్యకార్యముల చేత ఈ రూపము చూపుట సంభవము కాదు అని చెప్తున్నాడు ఎందుకంటే వేదము అధ్యయనం చేస్తే నా వేద యజ్ఞాధ్యయనై అని అనుకున్నాడు అక్కడ వేదము యజ్ఞము ఆ రెండింటికి కూడా అధ్యయన శబ్దాన్ని జోడించాలి వేదాధ్యయనముల చేత ఈ రూపమును చూపిటో సంభవము కాదు యజ్ఞము యొక్క అధ్యయనము అంటే యజ్ఞశాస్త్రము ఆ యజ్ఞం చేసే విధి విధానాలన్నంతని కూడా అధ్యయనం చేసి ఆ తర్వాత యజ్ఞం చేసినట్లయితే అది కూడా ఆ పుణ్యము కూడా ఈ విశ్వరూపాన్ని దర్శించటానికి చాలదు వేదాధ్యయనం అనేది ఎలా ఉంటుందంటే భారస్య వాహి నటు సో చందనపు దుంగ అంటే చందన వృక్షపు దుంగ ఒక నెతిని వెతుకు మోస్తున్నాడు అనుకోండి సపోజ్ ఆయనకి ఆ చందన సుగంధం ఆయనకేమీ అనుభవానికి వస్తుంది ఈ బరువే మెడ నటి పుడితే బరువు అనుభవానికి వస్తుంది తప్ప చందన సుగంధం అనుభవానికి రాదు ఒకప్పుడు వేదాధ్యయనం అలా ఉంటుంది భారస్యవాహి నటు చందనస్య కేవలం వేదాన్ని వల్లించి పెడితే కొంత పుణ్యం లభిస్తుంది అంటే ఎంతో కొద్దిగా పుణ్యం లభిస్తుంది కష్టపడి వల్లించినందు దానికి అర్థజ్ఞానాన్ని సంపాదిస్తే ఇంకో కొంత పుణ్యం లభిస్తుంది ఆ వేదంలో చెప్పే భాగం అంతా యజ్ఞాలు ఎలా చేయాలో చెప్తారు ఆ యజ్ఞం ఎలా చేయాలో వలిస్తే మరింత పుణ్యం లభిస్తుంది యజ్ఞం చేస్తే అసలైన పుణ్యం లభిస్తుంది ఇవన్నీ కూడా పుణ్యదాయకములే కానీ యజ్ఞం చేసే వరకు గ్రెడేషన్ ముందుకు మెళ్ళికొల్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంత గొప్ప పుణ్యం యజ్ఞములు చేసినంత పుణ్యం కూడా విశ్వరూప దర్శనానికి తక్కువ పడుతుంది అది కంపడేగా విశ్వరూప దర్శనానికి చాలు ఎందుకంటే ఎంతటి గొప్ప యజ్ఞం చేసినా దాని ఫలము అల్పంగానే ఉంటుంది ఎందుకంటే కర్మ పరిమితంగా ఉంటుంది యజ్ఞం అంటే ఓ రోజు చేస్తారు లేకపోతే ఐదు రోజులు చేస్తారు లేదా పది రోజులు చేస్తారు మహా చేస్తే ఏడాది చేస్తారు యజ్ఞం కాబట్టి అందరితో యజ్ఞం పూర్తవుతుంది సో ఆ విధంగా కర్మ ఎప్పుడైతే పరిమితంగా ఉంటుందో పరిచ్ఛిన్నంగా ఉంటుందో దానికి వచ్చే ఫలం కూడా పరిచ్ఛిన్నంగానే ఉంటుంది కానీ విశ్వరూప సందర్శనానికి అనంతమైన పుణ్యం అవసరం పడుతుంది కాబట్టి వేద యజ్ఞ అధ్యయనముల చేత ఈ విశ్వరూపాన్ని దర్శించుట సంభవము కాదు తర్వాత దానై సో తులాపురుష దానం అని శంకరులు యాడ్ చేశారు అంటే దానాలలో కల తులాపురుష దానము చాలా గొప్పది అని మనం అనుకోవాల్సి ఉంటుంది మంత్రం శ్లోకంలో దానం అనేది మాట్లాడితే శంకరుడు గోదానమనో భూదానమునో హిరణ్య దానమునో అనకుండా తులాపురుష దానం అన్నారు కాబట్టి అది కొంచెం గట్టి దానం సో నేను చెప్పాను తూకం వేసి మామూలుగా సమ్మక్క సారక్క జాతరలో బెల్లం తోకం వేస్తాను వీడి వీడు ఎంత బరువున్నాడో అంత బెల్లం సమర్పిస్తాను బెల్లం బదులు బంగారం తోకం వేసి దానం చేస్తారనుకోండి దాన్ని తులాపురుష దానం అవుతారు సో అటు అది కూడా చాల దూర్భాష్యం తానై తులాపురుషాది నక్రియాభి అగ్నిహోత్రాది శ్రౌతాది అది అయింది నపీ తపోభిరుద్రై చాంద్రాయణాది ఉగ్రై ఘోరై ఈ చాంద్రాయణము మొదలైన తపస్సు గురించి కూడా మనం అనుకున్నాము దానికి ఉగ్రై అని దానికి విశేషణం తపస్సుకి దానికి శంకరులు ఘోరై అనే దానికి దానికి అర్థం అంటే కొన్ని తపస్సులు భయమేస్తుందండి ఆ తపస్సు గురించి వింటేనే భయం వేస్తుంది ఇలాంటి తపస్సు నా వల్ల కాదు రా కొన్ని తపస్సులు అలా ఉంటాయి సో మోకాళ్ళ మీద పర్వతం ఎక్కాలి అని అని పెట్టారనుకోండి ఇప్పుడు ఏం చేయాలి మోకాళ్ళకి ఈ గోలి పట్టాలని కోసి పట్టాలకి తీసి అవి కట్టుకుంది ఏదో ఎక్కాల్సి ఉంటుంది అలా అప్పుడు మాత్రమే చాలా కష్టం కదండి లేకపోతే దొల్లుతూ ప్రదక్షిణం చేయాలి దొల్లుతూ ప్రదక్షిణం చేయాలి పెద్ద పెద్ద పెద్ద పెద్ద దేవాలయాలు పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి ఆ చుట్టూ నాపరాళ్ళు పరుస్తారు బండరాళ్ళు ఈ జనాలు ఆ బండరాళ్ళ మీద గుళకరాళ్ళు అవి పాడేస్తారు ఏది పడితే అది పారేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పారేయటం ఇట్ ఈస్ ద నేషనల్ ప్యాస్ టైమ్ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ ఎక్కడ పడితే అక్కడూరప్పులు అన్నీ పడుంటాయి ఒకప్పుడు గాజు పెంకులు పడున్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు వీడు దొల్లే ముందు వీడి శిష్యులు వెళ్ళి కొంత క్లీనప్ చేసి తర్వాత దొల్లమనాలి క్లీనప్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేతపడకుండా కాపలా కాసి అప్పుడు దొల్లడానికి వస్తు ఇంత పని చేయాల్సి ఉంటుంది అప్పుడు కూడా దొల్లడం కష్టం చేతిలోవి నిలబడతాయి యువకులో అవి సో ఇటువంటి తపస్సులు వాటి గురించి అనుకుంటేనే అంత దుఃఖం అంత భయం వేస్తోంది ఉగ్రై భయం భయమును కలిగించే తపస్సులు ఆ తపస్సులు కూడా విశ్వరూప సందర్శనానికి సరిదూ గవు ఏం రూప యథాదర్శితం విశ్వరూపం ఎ సహం ఏం రూప నీవు నన్ను ఏ రూపములో చూశావో ఆ రూపములో నన్ను చూచుట సంభవము కాదు ఇన్ని గొప్ప పుణ్యములు చేసినా కూడా శక్య శక్య అంటే ఆ నా పెట్టుకోవాలి అక్కడ నా శక్య అని అర్థం ఆయన రాస్తున్నారు అలాగ నా శక్య శక్య అంటే చూడగలవు అని అర్థం చెప్పుకోకూడదు ఆ నా తీసుకురావాలి నీవు ఆ విధంగా అటువంటి పుణ్యం ఉన్నా కూడా నా విశ్వరూపాన్ని చూడటానికి సరిపడదు అహం నేను ఈ విశ్వరూపము చూసినది ఎక్కడ నృలోకే మనుష్యలోకే మనుష్యలోకమునందు అంటే మానవాళి యొక్క మానవ సముదాయంలో ఏ ఒక్కడైనా సరే ఈ విశ్వరూపాన్ని ఎంత మహాపుణ్యం చేసినా కూడా నీవు చూసిన విధంగా చూడడానికి సంభవం కాదు కాబట్టి విశ్వరూపాన్ని దర్శించటానికి పుణ్యం సరిపడదు ఎలాంటి పుణ్యమైనా సరిపడదు ఇక్కడిచ్చిన ఇష్ట ప్రకారం మరి ఎలాగ విశ్వరూప దర్శన భాగ్యం ఎలా అంటే కేవలము ఈశ్వరానుగ్రహం చేతనే విశ్వరూప దర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి శాస్త్రాన్ని జాగ్రత్తగా శ్రవణం చేస్తూ ఈశ్వరుని ఏడలా భక్తి చేసి ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకున్నట్లయితే సకల జగత్తును ఈశ్వర రూపంగా దర్శించగలుగుతారు అది అసలైన విశ్వరూపము అది మార్గం దానికి త్వదన్యేనా థ అన్యేనా కురుప్రవీరా నీకంటే ఇతరుడు మరొకడు నీవు తప్ప నీవు తప్ప మరొకడు ఈ విధంగా విశ్వరూపాన్ని చూడశక్యము కాదు ఎందుకని అంటే అర్జునుడు ఎంతటి గొప్ప సాధకుడో ఎంత గొప్ప భక్తుడో ఎంత గొప్ప జిజ్ఞాస అలా అంతటి ఉన్నతమైన స్థాయికి చెందినవాడు మాత్రమే చూడగలుగుతాడు అర్జునుడు చాలా గొప్పవాడు చాలా గొప్ప గుణములు గలవాడు మన సమాజంలో ఆ గుణములను ఆరాధించేటువంటి కల్చరు వెనక్కిపోయి మూర్తి ఫిజికల్ షేప్ని ఆరాధించేటువంటి కల్చర్లో పడిపోయాయి ఇప్పుడు గుణములను ఆరాధిస్తారు ఇప్పుడు రామాయణం ఉందనుకోండి మనం రాముణ్ణి ఆరాధించాలంటే రాముణ్ణి ఎరూపంగా దర్శించాలి అంటే వాల్మీకి ఎలా దర్శించాడు సో రామాయణం ఆరంభంలోనే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాద్విదాంబరం నారదం పరిప్రచ్చ వాల్మీకిని మునిపొండవం అని ప్రారంభమవుతుంది నారదు వాల్మీకి అడుగుతున్నాడు వాల్మీకి ప్రశ్న వేస్తున్నాడు అంటే వాల్మీకి అన్వేషిస్తున్నాడు దేనిని అన్వేషిస్తున్నాడు రూపాన్ని అన్వేషించట్లేదు అందంగా ఒడ్డు కొడుకు పక్కన అందమైన అమ్మాయిని భార్యగా చేస్తూ పెట్టుకుని శిష్యుల్నో లేకపోతే భక్తులనో పాదవుల దగ్గర పెట్టుకుని అలాంటి రూపం ఎక్కడ ఉన్నారో అనో అలా అడగట్లేదు మంచి అందంగా ఉండాలి మంచి ధనస్థోది పట్టుకుని ఉండాలి ధనుస్థోది పట్టుకుని ఉండాలి అలా అడగట్లేదు ఏమని అడుగుతాడు కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ గుణవంతుడెవరు అని ఆయన అన్వేషణ వాల్మీకి యొక్క అన్వేషణ అంటే సీకింగ్ అతడు దేన్ని దేన్ని కావాలని అన్వేషిస్తున్నాడు వాల్మీకి నారదుడు కనపడితే అడుగుతున్నాడు గుణవంతుడెవడు ఈ లోకంలో ఇప్పుడు గుణవంతుడెవడు సకల సద్గుణములు గలవాడు ఎవడు అది ఆయన యొక్క అన్వేషణ యొక్క ఆరంభం ఆయన అన్వేషణ అయినా చేస్తూ కోరాడు కోరితే నారదుడికి సమాధానం చెప్పాడు ఆ ఒకడు ఉన్నాడు ఎవడు వాడు రాముడు కాబట్టి రాముణ్ణి రామాయణం గుణవంతుడుగా ప్రతిపాదన చేస్తుంది సకల సద్గుణముల రాశిగా ప్రతిపాదన చేస్తుంది చేతనంటే సో సద్గుణ ప్రాప్తిరేవా ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందుట అంటే సద్గుణములను పొందుటయే ఈశ్వరుణ్ణి పొందుట ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడతాడని ఆయన్ని చేయి కలుపుతాడని అలాగ పొందలేని ఈశ్వరు అలా ఎక్కడ పొందుతారు ఈశ్వరుణ్ణి ఎలా పొందుతారు హృదయంలో ఆత్మచైతన్య రూపంగా పొందుతారు మరి దానికి ఆలస్యం ఏమిటి అంటే ఆ సద్గుణములను అలవరుచుకుంటే ఆలస్యం మీరు ఆ సద్గుణాలని శమాధమా ఇచ్చాది సద్గుణాలని సంపాదించేస్తే అయిపోయింది ఇంకా ఆటంకం అయినది మీ హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉండనే ఉన్నాడు కాబట్టి గుణ సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి కాబట్టి అర్జునుడు అటువంటి సద్గుణముల రాశి అతని అన్ని సద్గుణములు గలవు అందుచేతనే అతను విశ్వరూపాన్ని దర్శించగలిగినాడు నీవు తప్ప మరొకటి సాధ్యం కాదో ఇది అంటున్నాడు శ్రీకృష్ణుడు అనగా అర్జునుని వలె సకల సద్గుణములు గలవాడు మాత్రమే విశ్వరూప దర్శనానికి యోగ్యుడు ఆగుణము మంచిది మాతే వ్యథ మాచ విమూఢభావ దృష్వారూపం ఘోరమీదృంగ వ్యపేతభీ ప్రేతమన తదేవమే రూపమిదం ప్రపశ్య మమం ఘోరం రూపం నా యొక్క ఈ భయంకరమైన రూపము సో ఈశ్వరునికి రెండు రూపాలు ఉంటాయి మనం అనుకున్నాం ఈ మాట యా తే రుద్ర శివా తనూ అఘోరా అపాప కాశిని సో హే రుద్ర తే శివా తనూ ఈ మంగళకరమైన రూపము అఘోర భయమును కలిగించేది కాదు అపాప కాశిని అపాప అంటే పుణ్యం పుణ్యము చేత ప్రకాశిస్తుంది అపాపేనా పుణ్యేనా కాశ్యతే ప్రకాశతే అపాప కాశిని కాబట్టి ఈశ్వరుని యొక్క ఆ రూపము ఘోరము కావచ్చు అఘోరము కావచ్చు ఘోరా అన్య అఘోరా అన్య అలాంటి రెండు రూపాలు అలాగే ఓ మంత్రం కూడా చెప్తూ ఉంటారు అఘోరేభ్యోథ అఘోరేభ్య అథ అథ అంటే డిఫరెంట్ ఉంది అఘోర రూపములకు నమస్కారము తర్వాత అథ ఇన్ కాంట్రాస్ట్ ఘోరేభ్య ఘోర రూపము ఒకప్పుడు ఘోరంతో సరిపడదు ఘోర ఘోరతరేభ్య ఘోరము మరింత ఘోరము అయిన రూపముల కొరకు నమస్కారం సర్వే ఏభ్యసర్వ వైషన్వే ఏభ్యో నమస్తే అస్సు రుద్రరూపేభ్య అనే మంత్రంలో ఉంటాను కాబట్టి ఘోరా అన్య అఘోరా అన్య ఈశ్వరుని యొక్క రెండు ఉన్నాయి సో ఇప్పుడు ఈశ్వరుడు ఘోరమైన రూపాన్ని చూపించాడు మమ ఇదం ఘోరం రూపం ఈ రూపాన్ని ఎందుకు చూపించాడు కోపంగా అర్జునుడి మీద కోపం వల్ల చూపించాడా అలా అనిపించచ్చు నోను అర్జునుడి మీద ప్రేమ వల్ల చూపించాడు తప్ప కోపము వలన చూపించలేదు అయితే ఈశ్వరుడు అసలు ఈశ్వరుడికి కోపం ఉండదు ఈశ్వరుడికి కోపము ఉన్నది అని మనం ఊహిస్తాం ఈశ్వరుడికి కోపం ఇప్పుడు సూర్యుడికి ఏమండి ఈ సూర్యుడికి ఇంత కోపం మనం అంటే మనల్ని ఇంత హింస ఎందుకు పెడుతున్నాడు ఇంత క్రూరుడైపోయినాడేమీ సూర్యుడు నలభై డిగ్రీలు అంత ఎండ ఎందుకు కాయ మనమే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్కు బి ఆల్ రాయిడ్ ఇప్పుడు ఇంతకు ఎలా ఉందంటారు సో ఆయన ఏ క్రోధందే ఇంకా మనం ఊహించుకుంటాం మన కష్టాన్ని బట్టి మనకుండే ఇబ్బందుని బట్టి మనం సూర్యుడికి క్రోధాన్ని ఆపాదిస్తాం తప్ప ఈశ్వరుడికి క్రోధం ఏమీ ఉండదు ఆ సత్యాన్ని గుర్తించాలి ఎందుకంటే జీవేశ్వర సంబంధం జీవేశ్వర సంబంధమే కర్మన్నా భక్తన్నా జ్ఞానమన్నా అది జీవేశ్వర సంబంధాన్ని బేసిస్గా చేసుకుని ముందుకు నడుస్తుంది మీరు ఏదైనా ఒక కర్మ చేశారంటే ఆ కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈశ్వరుడితోటి కనెక్ట్ అవటానికి ప్రయత్నం చేస్తున్నారు భక్తైనా అంతే జ్ఞానం కూడా అంతే కాబట్టి జీవేశ్వర సంబంధము బేసిస్గా కర్మ భక్తి జ్ఞానము నిలబడి ఉన్నప్పుడు ఆ జీవేశ్వర సంబంధం క్లీన్గా ఉండాలి దాంట్లో దోషం ఉండకూడదు భయము మీద ఆధారపడి జీవేశ్వర సంబంధం ఉండరాదు భయం బేసిస్ మీద జీవేశ్వర సంబంధం నిర్మాణం చేసుకోవటము అది తెలివి తక్కువే ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఏమే అపకారం చేస్తాడో అని భయపడుతో వెంకటేశ్వర స్వామి మీద భక్తి చేయటం అది పెద్ద తెలివితేటలా వెప్పించుకోదు ఇది ఎలాగంటే క్లాసులో పాఠం హోంవర్క్ చేయకపోతే కొడతాను అంటాడు టీచరు అంటే కొడతాడే మరబోహు దిక్కుబి ఆ బెత్తం పుట్టుకొస్తాడు మొత్తుతాడని భయంతో వీడు హోంవర్క్ చేస్తాడు అలాగే ఎంతకాలం నడుస్తుంది ఏదో ఏడాదో రెండేళ్ళో మూడేళ్ళో ఆ తర్వాత ఇంకా వాడు కొడతాడని కాకుండా తనకి ప్రేమ ఉండి హోంవర్క్ చేయటం అనే విద్యార్థి ఎదగాలి అప్పుడే వాడు పై వెళ్ళగలుగుతాడు ఇంకా ఎస్ఎస్ఎల్సీ అదే హై స్కూలు లాస్ట్ స్టేజ్కి కాలేజీకి వచ్చినా ఇంకా కొడతాడనే భయంతో హోంవర్క్ చేస్తాడు వీడు అంటే ఇంకా భయం పోతుంది హోంవర్క్ ఉండదు వీడు చదువు కూడా ముందుకు సాగు అలాగే భక్తి కూడా దేవుడు పనిష్ చేస్తాడు మనల్ని కష్టపెడతాడు మనకి ద్రోహం చేస్తాడు అని భయపడి మీరు ఎంతకాలం భక్తిని చేయగలుగుతారు ఆరంభంలో ఏదో అలాగా ఆరంభంలో ఏదో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తానన్నావు కదా వెళ్ళి దర్శించిరా అని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అవుతుందంటే ఆలస్యం ఆయన అది మనస్సులో పెట్టుకుని వీడు వస్తానన్నాడు అదిగో రాలేదు వీడి తడాక చూస్తాను నేనని ఆయన ట్రగుల్ చేస్తాడు అని అలా అంటారు ఓకే అలా అనుకున్నప్పుడు మనం ఆ పని చేయాలి సంసార విషయాల్లో పడిపోయి ఈశ్వర దర్శనాన్ని వాయిదా వేయడం తెలివైన మాట కాబట్టి ముందు కొంచెం భయపడడం కోసం అలా చెప్తారు పురాణంలో అలా చెప్తారు కానీ చాలా తొందరగా ఆ భయాన్ని విదిలిపెట్టేసి మనం ఆ భయం స్థానంలో ప్రేమను నే ఉంటుంది సో అదే ఆయన ఈ ఘోరమైన రూపాన్ని చూసి నీవు భయపడకు మాతేం యథ యథ భయం అర్థం ఉంది పాణ్య యొక్క తు యథతే ఆత్మనే పద ధాతువు దానికి భయము అని అర్థం కాబట్టి నీవు భయపడవద్దు ఎందుకంటే జీవ ఈశ్వర సంబంధము నాకు ఫౌండేషన్ బేసిస్ భయము అసలు భయం ఎందుకు కలుగుతుంది ఎప్పుడైనా ఆలోచించండి ఈ భయం అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు ఆలోచించటం కోసం చెప్తున్నా మరొకటి కాదు ఇప్పుడు భయం అంటే ఏమిటి అసలు ఏది భయము ఏది భయము కాదు ఏది తెలివితేటలు ఏది భయము అని మీకు నేను చెప్తా అంటే లోకంలో ఏది భయమో దానిని తెలివితేటలు అనుకుంటారు ఏది తెలివితేటలో దానిని భయం అనుకుంటారు అలా ఎందుకు అనుకుంటారు బికాస్ లోకం అంటే లోకం అంటే కదా లోకము అంటే లోక గతానుగతికో అంటే అలా ఉంటుంది ఏది భయమో దాన్ని తెలివితేటలు అనుకుంటారు ఏది తెలివితేటలో అది భయం అనుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ బాల్కనీ ఎత్తైన బిల్డింగ్ ఉంటుంది ఆ బాల్కనీ పొట్టిగా ఉందనుకోండి బాల్కనీ అంత ఎత్తైన బిల్డింగ్ మీద పొట్టిగా బాల్కనీ ఉందనుకోండి మరీ ఎడ్జికి అంచు వరకు వస్తే ఆ ఎత్తు నుంచి కిందకి కనపడేపటికి మీకు అమ్మో అని భయం వేసినట్టు అనిపిస్తుంది వెంటనే అడుగు వెనక్కిస్తారు అమ్మో అని అడుగు అడుగు వెనక్కేస్తారు దీన్ని లోకంలో ఏమనుకుంటారు దీన్ని భయము అని అనుగోవాడు భయపడ్డాడు అనుకుంటాను ఏమంటే ఒక ఆయన కూర్చునే రాశి చక్రం జాతకం గ్రహం అన్ని క్యాల్కులేషన్ చేస్తున్నాడు రెండు వేల మనకి ఆదాయం ఎలా ఉంటుంది వ్యయం ఎలా ఉంటుంది మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు వింటారా కలహం పెడతారా అది కూడా చెప్తారు అయితే రెండు వేల పద్నాలుగులో ఇంట్లో వాళ్ళు కలహం పెడతారా లేకపోతే కలహం పెట్టకుండా ప్రేమగా ఉంటారు అది కూడా క్యాల్కులేషన్ చేసి ఇవ్వాలని చెప్పేస్తారు ఇంకేదీ చెప్పలేకపోవడం ప్రసక్తి అన్నీ చెప్పేస్తారు సో క్యాల్కులేట్ చేస్తున్నాడు రెండు వేల గురించి క్యాల్కులేట్ చేస్తున్నాడు ఇప్పుడు కూర్చుని అది భయం అంటారా తెలివితేటనంటారా లోకంలో ఏమనుకుంటారు తెలివితే అవ్వ ఎంత తెలివైన వాడు ఎంత పండితుడు ఎలా క్యాల్కులేట్ చేసేస్తున్నాడో చూడండి టక్ టక్ టక్ క్యాల్కులేట్ చేసేసి ఇవాళ మూడున్నరకి నీకు గెండకాలం రావ్వు ప్రాణం పోతుంది నువ్వు బయటికి వెళ్ళేవంటే అని చెప్పి అబ్బా ఎంత పాండిత్యం ఇప్పుడు మీరు పెద్దలు ఆలోచించి నేను చెప్పిన రెండు దృష్టాంతాల్లో ఏది తెలివితేటలు ఏది భయమో మీకు చెప్పండి కురచ బాల్కనీలో కుల అది వాల్ కురచగా ఉన్న సందర్భంలో తక్కువ ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు అది తెలివితేటలా భయమాలే అది తెలివితేటలే ఎందుకంటే మీ తెలివితేటలు కావు మీ తెలివితేటలు అంటారు లేదా ఇట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ లైఫ్ మీకు తెలియకుండానే మీరు అడుగు వెనక్కిస్తారు పాము కనపడితే తెలియకుండా అడుగు వెనక్కేస్తారు ఎందుకని లైఫ్ wants to preserve itself and life has an intelligence there is an intelligence in life adellattu ante dehamlo bacteria praveshinchagane white blood cells anni kuda sainikullaaga tayarai poi aa bacteria ni attack cheseesi dannu nashayam chesesto untaru ee battle prati roju jarugutond untundi manadehamlo endukane life is intelligent aa life ki aa intelligence undu పవర్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది లైఫ్కి విఘాతం కలగటాన్ని అడ్డుకుంటుంది ఇట్ వాంట్స్ టు ప్రిజర్వ్ ఇట్ సెల్ఫ్ అది ఇంటెలిజెన్స్ ఆఫ్ లైఫ్ అదే రకంగా మీరు బాల్కనీ చిగురికి వచ్చేప్పటికీ అక్కడి నుంచి జారినట్లయితే లైఫ్ పోతుంది దేర్ ఫార్ లైఫ్ వాంట్స్ టు ప్రిజర్వ్ విట్ సెల్ఫ్ అంచేతనే మీకు తెలియకుండా పాడుగు వేరకు వస్తాయి దట్ ఈజ్ నాట్ ఫియర్ దట్ ఈజ్ ఇంటెలిజెన్స్ రెండు వేల పద్నాలుగులో గ్రహం ఎక్కడుంది ఏది ఉంది గండకాలం ఏమిటి మృత్యుకాలం ఏమిటి ఇలాంటి పిచ్చి క్యాల్కులేషన్స్ అన్నీ వేస్తూ కూర్చుంటాడే తైతం ఎదుర్కొన్న పెట్టుకుని వీడు భయపడుతున్నాడు వీడు భయపడుతూ జీవిస్తాడు భయస్థాన శతానిచ శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతానిచ దివసే దివసే మూఢమావిశంతి దివసే దివసే మూఢం ఆవిశంతి నా మూఢుడు అంటే వ్యామోహము గలవాడినే ప్రతిరోజు ఈ భయాలు పెట్టి పీడిస్తాయి తప్ప విజ్ఞుడను విజ్ఞుని విజ్ఞానము ఈ భయాలు చేయవు అని శ్లోకం కాబట్టి ఈ విశ్వరూపాన్ని చూసి భయపడాల్సిందేం లేదు అసలు భయము ఎందుకు భయం ఎందుకు సో భయము యొక్క తాత్పర్యమేమి అని ఆ టాపిక్లోకి వచ్చి నేను ఏదో చెప్పాను ఇప్పుడు చూడండి భయం ఎందుకు కలుగుతుందంటే ఏదైనా ఒక రూపాన్ని చూసిన వెంటనే భయం ఎందుకు కలుగుతుందంటే దేహమునందు నేను నాది అనే అభిమానము ఉండడం మూలంగానే భయంతుంది దేహమునందు నేను నాది అనే అభిమానం ఉండాలి ఇంటెలిజెన్స్ గురించి నేను చెప్పట్లా దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ దట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అంటే లైఫ్ వాన్స్ టు ప్రిజర్వ్ విట్ సెల్ఫ్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫియర్ పియర్ వీడికే నిజంగా వీడు భయపడుతూ ఉంటాడు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాడు ఏదైనా ఒక రూపం చూస్తే ఈ రూపం నాకు హాని చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు సో దేనికి భయపడుతున్నాడు భవిష్యత్తు గురించి భయపడుతున్నాడు అంటే ఎందుకు అసలు ఆ భయం ఎందుకు కలిగింది అంటే ఒక దేహమునందు దేహము ఇంద్రియములు మనస్సు వీటి నేను నాది అనే అభిమానం పెట్టుకుంటాడు ఎప్పుడైతే అటువంటి అభిమానం పెట్టుకుంటాడో అప్పుడు రెండు పరిస్థితులు నిర్మాణం అవుతాయి ఒకటి ద డిజైర్ టు గెయిన్ ఏదో తన వద్ద లేని దానిని పొందాలి అనే కామన ఆ దేహాభిమానాన్ని బట్టి అలాగే తన వద్ద ఉన్నది పోతుందేమో ఫియర్ ఆఫ్ లూజింగ్ అలాగే తనకి భవిష్యత్తు తనకి అనుకూలంగా ఉండదేమో అని ఫియర్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కెలమిటీ ఇవన్నీ కూడా ఆ దేహాభిమానాన్ని బట్టి దేహాభిమానం లేకపోయినట్లయితే భయానికి తావే లేవు కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అనుకుంటున్నాడు నా యొక్క ఈ రూపాన్ని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు భయపడకు అని చెప్తున్నా ఎంతటి ఘోరమైన రూపమేనా అగు భయపడాల్సినటువంటి అవసరం ఏమున్నది భయపడుతున్నాడంటే ఏదో ఒక అజ్ఞానం యొక్క కారణంగానే భయపడుతూ ఉంటాడు అజ్ఞానం ఎలా ఉంటుంది తనకు ఉన్నది పోతుందేమో అని అజ్ఞానం అలాగే తనకి ఏదైనా తన ప్రాణం తను తనకి ఏదైనా హాని కలుగుతుందేమో అని అని భయపడతాడు అటువంటి భయం ఉంది అంటే కేవలము దేహాభిమానం వల్లనే ఉంటుంది కనుక నీవు భయపడవద్దు ఇప్పుడు నృసింహస్వామిని చాలా ఉగ్రమైన రూపం వాళ్ళ పేరే ఉగ్ర నృసింహ పేరే నృసింహ అంటే ఉగ్ర సో గడగడ గడగడ అంటూ అలా పద్యాలు పాటలు కూడా అలాగ చాలా మంచి హడావిడిగా ఉంటాయి నృసింహస్వామిని స్ఫుతిస్తూ కోమలంగా ద్రాక్షాపాకల్లో నృసింహస్వామిని స్ఫుతించారు చాలా గంభీరంగా చాలా హడావిడిగా స్ఫుతిస్తారు నిజానికి ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా నృసింహస్వామి వస్తున్నాడంటే ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా బడోడేస్తారు సో నృసింహస్వామిని చూసి దేవతలు భయపడ్డారు ప్రహ్లాద చరిత్రలో దేవతలు భయపడ్డారు కానీ ప్రహ్లాదుడు భయపడలేదు పైగా ప్రహ్లాదుడిని అడిగారు ఏమయా భయపడలేదేమిటి నీకు భయం వేయట్లేదా అని అడిగారు అడిగితే ఆయన ఉన్నాడు ఆయన ఒక మాట అన్నాడు చాలా మంచి మాట అన్నాడు ప్రహ్లాద స్థుతులు వస్తుంది నాహం అజిత హే అజిత అజిత అంటే పరాజయము లేనివాడా అని ఈశ్వరుణ్ణి సంబోధించుకున్నాడు నృసింహస్వామిని సంబోధించి నాహం బిభేమి నేను భయపట్టలేదండి తే అతి భయానకర్క నేత్ర భ్రుకుటీ రభసోద్రదంష్ట్రాత్ భాగవతము అంటే ఉడుగాటి సమాసాలు చాలా ప్రౌఢమైన సంస్కృతం ఉంటుంది భాగవతం యొక్క లక్షణం నీ రూపాన్ని చూసి నేను భయపట్టలేదు ఆ రూపం ఎలా ఉందిట్టంటే అతి భయానకమైన రూపం సాధారణంగా ఎటువంటి వాళ్ళకైనా నిజంగా భయం కలిగించే రూపమైంది ఆస్య ఆ నోరు తెరిచి ఉన్నది ఆ నోటులోంచి తెరిచిన నోట్లోంచి నాలుక అలా మండే కట్టే వలే పొయ్యి నోరు పొయ్యేలా ఉంటే నాలుక మండే కట్టేలా ఉన్నది అలాగా ఉన్నది కళ్ళు కళ్ళు పెద్ద పెద్ద కళ్ళై అర్హగా ఉన్నాయి కనుబొమ్మలు ఇలా లేవు ఇలా వంకన తిరిగిపోయి కుటిలమైనటువంటి కనుబొమ్మలు చాలా భయాన్ని కలిగిస్తున్నాయి రభసుగ్రదం స్ట్రాత్ వీటికి తోడు ఇది చాలదన్నట్టుగా కోరలు వస్తున్నాయి ఆ కోరలతోటి ఏవో ప్రాణులను ఏదో మొత్తానికి కూరలతోటి రక్తంతో ఎలా పడితే అలా ఉంది ఆయన ముఖం నృసింహస్వామి నాహ దేవతలందరూ భయపడుతున్నారు దేవత మనుషులు భయపడడానికి ఆశ్చర్యమైన దేవతలే భయపడుతున్నారు కదా అయితే నాహంభిమేమి నాకు భయం లేదండి ఎందుకని భయం లేదు అసలు నీకు అసలు భయం అనేది ఉందా ఆ భయం ఉంది కానీ ఈ రూపాన్ని నేను భయపడ్డాను ఎందువల్ల అయితే నువ్వు దేనికి భయపడతావు త్రస్తో స్మ్యహం కృపణవత్సల హే కృపణ అంటే దీనులపై ప్రేమ గలవాడా దేవుడికి భయపడ్డావు ఎందుకండి దేవుడికి ఎందుకంటే దేవుడు హాని అమ్మి చేయడు ఆయన దీనులపై ప్రేమ ఎందుకు హాని ఎందుకు చేస్తాడు సూర్యుడికి భయపడ్డేందుకు మీరు జాగ్రత్తగా తలుపులు వేస్తున్న లోపల చల్లగా కూర్చుంటే అయిపోయాయి భయపడితే ఏమైంది కాబట్టి హే కృపణ వత్సల నీవు దయాముయుడవు కాబట్టి దీనిలపై ప్రేమను చూపిస్తావు కాబట్టి నీ రూపానికి నేను భయపడ్ను కానీ భయపడతా ప్రస్తూ స్మ్యహం భయపడతాను దీనికి దుస్సహోగ్ర సంసార చక్ర గ గ్రసతాం ప్రణీత ఈ సంసారమనే చక్రము అంటే జన్మ మరణములు సుఖ దుఃఖముల యొక్క ఈ చక్రం ఉన్నదే ఈ చక్రంలోకి నన్ను లాక్కుపోతాయేమో ఈ సంసారము నుండే ఆసక్తి కామనలు వీటి వల్ల ఆ సంసార ఆసక్తిలో పడిపోయి నేను సంసారంలో పడిపోతానేమో రా బాబు అని దానికి భయపడతా తప్ప సంసారానికి భయపడతా తప్ప మీ రూపానికి నేను భయపడ్డాను జనులు ఎలా ఉంటారు ఆ రూపానికి భయపడతారు సంసారం అంటే మహాప్రేమగా ఉంటారు పీపుల్ అంటే ఎక్కడ భయపడక్కర్లేదో అక్కడ భయపడతారు ఎక్కడ భయపడాలో అక్కడ భయపడరు వెళ్ళి కౌగలించుకుంటా అంటే అజ్ఞానం అనేది అలా ఉంటుంది కాబట్టి హే అర్జున నీవు నా రూపము నాకు భయపడాల్సినటువంటి అవసరమేమీ లేదు వాస్తవంలో ఈశ్వరుని యొక్క రూపము ఓ సందర్భంలో శాంతి ప్రేమ ఆ లక్షణాలని ఒలకబోస్తూ ఉంటుంది ఆ రూపము ఒకప్పుడు మరి రూపము అదే ఈశ్వరుని యొక్క మరి రూపము చాలా భయాన్ని కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో చాలా బీభత్సంగా ఉంటుంది బీభత్సంగా అంటే వెగటు పుట్టించి దూర దూరంగా పోయిట్లా ఉంది బ్రహ్మదేవుడు లక్ష్మీదేవుని అడుగుతాడు ఏమా నీ ఆయనేగా నృసింహస్వామి నీ భర్తగా నీ పెరిమిటి ఎవిడ అంత ఉద్రంగా ఉన్నాడు ఆ హిరణ్యేశముడు అయిపోయాడు ఇంకెవళ్ళు లేదు చెప్పాల్సిందే ఎవరు లేరు ఇంక మేమందరం భక్తులనే ఆ ఉగ్రం కొంత తగ్గించి కామ్డౌన్ అవ్వాలి కదా చెప్పాలంటే భయం వస్తుంది దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు ఎవరికేనూ ఓన్లీ నువ్వేమన్నా దగ్గరికి వెళ్ళి చెప్తావా అని అడుగుతాడు అడిగితే ఆవిడ సరే ట్రై చేస్తానని కొంచెం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది ఏమో వెనక్కి చూడవా నేను కొత్త కంచి పట్టు చీరా ఏదో కొత్త చీరా అది డ్రెస్ చేసుకుని ఇప్పుడే శృంగారమంతా చేసుకుని ఉన్నాను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే రక్తంతో ఎలా పడితే అలా ఉన్నాడు ఐ గో వాన్ టు గో నీ గట్టేలా అని చెప్పి నా వల్ల కాదు నీదంతా అలగోపడే అని భాగవతం గెట్ చేసుకోండి ఆవిడ ఈ బీభత్స్వరూపం నా వల్ల కాదు కొంచెం క్లీన్గా ఉండాలి కానీ అలా ఉన్నాడు ఏమిటి ఆ మనిషి కొంచెం లక్షణం మారేక దగ్గరికి వెళ్తాను కానీ నేను ఇప్పుడు వెళ్ళాను అని చెప్పింది ఆవిడ అప్పుడు బ్రహ్మగారికి ఏం చేయాలో తోచలేదు ఎలాగ ఇప్పుడు ఈ పరిస్థితిని నిర్వహించడం ఎలాగా ఆయన మేనేజర్ అక్కడ అంటే అప్పుడు ఆయన ప్రహ్లాదు ప్రహ్లాదాలువే వెళ్ళని పంపిస్తాడు కవులు ఇలా కథలు ఎలా చెప్తాడు అంటే భక్తి యొక్క మహిమనే లక్ష్మీదేవి కూడా వెళ్ళడానికి దగ్గర వెళ్ళడానికి ఇష్టపడానికి బీభత్స రూపం దేవతలందరూ భయపడేటువంటి భయానక రూపం అటువంటి రూపాన్ని చూసి ప్రహ్లాదుడు నీభి నాహం బిభేమి ఆ రూపానికి భయపడాల్సిందేం లేదు సంసారానికి భయపడాలి దేహాభిమానానికి కామునలకి సంసారాసక్తికి దానికి భయపడాలి కానీ ఈశ్వరుని రూపానికి భయపడేదే ఉంది ఈశ్వరునికి ఎవరిపైనా కోపము ఉండనే ఉండదు కాబట్టి అృసింహ రూపము భయాన్ని కలిగించే రూపము ఘోరమైనది అయితే వరాహ రూపము వరాహ వరాహము భయం భయం ఉంటుంది కోరలో ఉంటే కొంత భయం ఉంటుంది భయం కంటే కొంత బీభత్సం ఎక్కువగా ఉంటుంది అంటే ఏహ్య భావము వెగటు రూపాలు ఉంటాయి ఈశ్వరుని యొక్క వెగటు కలిగించే రూపము ఉంటుంది ప్రేమను ఒలికించే రూపము ఉంటుంది శ్రీకృష్ణ రూపము ఇచ్చేది రెండు ఈశ్వరుని యొక్క రూపములే కాబట్టి నీవు భయపడాల్సిందేమీ లేదు రెండు ఈశ్వరుని యొక్క రూపాలు ఒకప్పుడు అది మనిషిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మీకు జగత్తు ఎలా కనబడుతోంది మీకు జగత్తు చాలా అగ్లీగా అసహ్యంగా ఏహ్య భావంతో కనబడుతోందనుకోండి సపోజ్ భౌతికమైన జగత్తు భౌతికము జడము తర్వాత బీభత్సంగా అసహ్యం కలిగే విధంగా కనబడుతోందనుకోండి మీకు అంటే ఆ చూసి వాళ్ళు కొంత దోషం ఉన్నది అలా కాకుండా మీకు జగత్తు చెన్మయంగా కనపడింది ఎక్కడైనా చెన్మయమే ఏదైనా చెన్మయమే చైతన్యమే అలా కనపడుతుంది ఎలా అయితే సినిమా తెర మీద కొండున్నా బండున్నా రాయి రప్పున్నా నది చెట్టు అన్నీ కూడా ఆ కాంతియే కాంతియే ఇన్ని రూపాలుగా కనపడుతుంది అదేవిధంగా ఈ జగత్తులో కూడా కొండ కోన అడవి మనిషి మా మ్రావు అన్నీ కూడా ఆ చైతన్యం యొక్క రూపములు తప్ప వేరే ఏమీ కాదు సర్వ జగత్తు కూడా చైతన్యం యొక్క వివర్తమే చైతన్యమే అలా భాషిస్తోంది అని జగత్తుని చిన్మయంగా దర్శించటము కాబట్టి జగత్తుని భేద దృష్టితో నానాత్మ దృష్టితో సో ద్వంద్వములుగా విడగొట్టి దేహాత్మాభిమానంతో దర్శించినప్పుడు ఆ జగత్తు భయాన్ని కలిగిస్తుంది భోగేచ్ఛ వల్ల ఆ జగత్తులో కామ కొన్ని అంశములపై కామనలు కూడా బయలుదేరతాయి ఎప్పుడైతే కామనలు వచ్చాయో భయాలు ఉంటాయి అది మనం చూసి జగత్తును చూసే పద్ధతిని బట్టి అలా కాకుండా అదే జగత్తుని చిన్మయ రూపంగా మీరు చూశారనుకోండి భోగేచ్ఛ అనేది లేకుండా చూశారనుకోండి దాంట్లో మీకు అక్క సర్వత్రా కూడా ఈశ్వరుని యొక్క విభూతే దర్శనమివ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హే అర్జున ఈ నా యొక్క రూపమును చూసి నీవు భయపడవలసిన అవసరము లేదు భయం అసలు ఎందుకు పడుతున్నావు విమూఢభావ నీ యొక్క ఆ విజ్ఞానము కప్పివేయబడి మోహము మోహముంటే జ్ఞానము భ్రమ దేహాత్మాభిమానాన్ని కలిగి ఉండడం చేత నాకేదైనా హాని కలుగుతుందేమో అనే భ్రమలో ఉండబట్టే అజ్ఞానంలో ఉండబట్టే భయము కలిగినది కాబట్టి ఆ భయమును దూరంగా పెట్టు ఆ జ్ఞానాన్ని ఆ మోహాన్ని కూడా దూరంగా పెట్టు ఏది లేదు మాతే వ్యథ మాచ విమూఢభ నీవు యపేతభి భయమును తొలగించుకొని ఉండువు మీకు భయాని భయాన్ని గురించి మాట చెప్తాను మీరు భయపడుతూ ఉన్నంత కాలం ఏ రూపంగానైనా సరే ఏదో ఒక భయం జనులు ఎలా భయపడతారు భవిష్యత్తు గురించి భయపడుతూ కేవలము జనులను భవిష్యత్తు గురించి భయపడటం కోసమే ఒక పెద్ద ట్రైబు పని కట్టుకుని కృషి చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి థియలాజికల్ యాస్ట్రాలజర్స్ అనే పేరు వాళ్ళు చేసే పని ఒకటే జనాల్ని భయపెడుతూ ఉంటారు భవిష్యత్తు ఎలా ఉంది నీ భవిష్యత్తు అలా ఉంది ఈ రంగు రాయి ఈ ఉంగరం పెట్టుకుంటే నీకు లాభం కలుగుతుంది ఆ ఉంగరం పెట్టుకుంటే నష్టం కలుగుతుంది ఈ విధంగా జనాల్ని భయపెట్టడమే పని ఇంకా పని ఏమి లేని రూపంగా భయపెట్టడం అలాగే లోకంలో అలా ఉంటుంది మీ కార్ నెంబర్ అంతా ఇరవై ఏడు పద్నాలుగు అంటే ఏమిటి పోల్లండి మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోతాం అప్పుడు వీడు బిటిక్కు బిటిక్కుంటూ భయపడటం పట్టుకుంటాడు మీ పేరు స్పెల్లింగ్ ఏమిటి నాగేశ్వరరావు రావు స్పెల్లింగ్ ఎలా ఉంది ఆర్యేవో లాభం లేదు ఏమిటి లాభం లేదు మీకు జీవితంలో అభివృద్ధి ఉండదు ఎందుకు అభివృద్ధి ఉండదు ఆర్యేవో స్పెల్లింగ్ ఉన్నంతకాలం అభివృద్ధి ఉండదు ఎంత దుర్మార్గం అర్ఏ స్పెల్లింగ్ ఉంటే అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఎప్పుడు వస్తుంది ఆర్వో డబ్ల్యూయూ స్పెల్లింగ్ ఉంటే అభివృద్ధి ఈ అంధవిశ్వాసానికి హద్దే లేదన్నట్టుగా నడుస్తూ లోకం భయం భయం గుప్పిట్లో మనిషి బతుకుతూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు భయపడడానికి సిద్ధంగా ఉంటాడు ఎవడో ఎవడో భయాన్ని కల్పిస్తాడు ఏదో భయం పెడతారు గ్రహాలు అక్కడ కూటమి అవుతుందండి గ్రహ కూటము కూటము అంటే ఒక చోటకి రావడం ఇప్పుడు మనందరం కూటం పెకాట రాదాలకి ఒకటి జయదో కూటం పేకాట రాయుళ్ళ కూటము అలాగే గ్రహములన్నీ కూటమి అవుతుందండి అయితే గ్రహములు కూటమైతే ఏమిటవుతుందండి అదే భూకంపం రావచ్చు అయ్యో భూకంపం హైల వల్ల భూకంపం వస్తున్నాయి రావచ్చు ఎందుకు రాకూడదు హైదరాబాద్లో వస్తుందంటే హైదరాబాద్ స్టు బిగ్ పద్మారావు నగర్లో వచ్చేస్తుందంటారా ఏమో వస్తారా వచ్చు ఎందుకంటే గ్రహాలు చోట చేరుతున్నాయంటే ఇక్కడ భూకంపం ఉండవచ్చు అయ్యో భూకంపం వస్తే నా ఇల్లు బేటలో తీరిపోతున్నామని వీడు భయపడుతూ ఉంటారు భయము అనేది ఉండకూడదు భయం ఉండకూడదు భయం ఉన్న హృదయంలో జ్ఞానం ఉండదు ప్రేమ ఉండదు ప్రేమ ఉండదు భయం ఉందంటే ప్రేమ ఉండదు ఫియర్ ఈజ్ స్లేవరీ భయము బానిసని చేస్తుంది మనిషి ఎప్పుడైతే మీరు భయాన్ని అంటర్టైన్ చేశారో బానిసగా బతకాల్సి ఉంటుంది భావాత్మకమైన ఒక శ్లేవరీలో బతకాల్సి ఉంటుంది ఎప్పుడైతే వీడు భావాత్మకంగా భయంతో బానిస భావంతో బతుకుతూ ఉంటాడో వాడు ఆత్మతత్వానికి అసలు యథార్థ జ్ఞానానికి దూరంగా ఉండిపోతాయి ఎందుకంటే మనస్సుకి ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యము ఉండదు ఆ భయపడే మనస్సుకి అలాంటి సామర్థ్యం ఉండదు కాబట్టి ఫియర్ ఇస్ ది వర్స్ థింగ్ ఫియర్ ఉండకూడదు ఫర్ ఎనీ రీజన్ ఫియర్ ఉండకూడదు ఎందుకు భయపడాలి తప్పు చేస్తే భయపడాలి కానీ ఏదో మనం ధర్మంగా బతుకుతూ ఉంటాము ఉన్నదాంతో సంతోషంగా బతుకుతాము ఈశ్వరుని ఏడల భక్తి చేస్తాము సద్గుణములను కలిగి ఉంటాము దయ వృద్ధిత్వము కర్మయోగ జీవనము అలాగే పవిత్రంగా జీవిస్తూ ఉంటాము మనకున్న సొమ్ముతో మనం సంతోషపడతాము ఎందుకు భయపడాల్సిందే దేవుడికి దేవుడికి మాత్రం ఎందుకు భయపడాలి దేవుడు మాత్రం ఏం చేస్తుంది దేవుడు కూడా ధర్మాన్ని కాపాడాల్సిన వాడు కదా ఎందుకు భయపడాలి సో తప్పు చేస్తే భయపడాలి కానీ పోలీసులు చూసి భయపడడానికి అర్థం ఏంటి పోలీసులు చూసి ఎందుకు భయపడాలి భయపడక్కర్లేదు వస్తు సవ్యపేతభీ ప్రేతమన అతయేవ వాటి రెండు మధ్యన హేతుహేతుమద్భావం ఉంటుంది భయం పోతే కానీ హృదయంలో ప్రీతి ప్రేమ నిర్మాణం కాదు కాబట్టి నీవు భయమును పోగొట్టుకో హృదయంలో ప్రేమను నింపుకో ఆ రూపాన్ని నీకు భయాన్ని కలిగించిన ఆ రూపాన్ని తీసేశాను ఇప్పుడు నేను మళ్ళీ సౌమ్యమైన రూపాన్నే కలిగి ఉన్నా కాబట్టి ఓదార్పును పొందుము భయమును పొందవద్దు అని అంటున్నాడు పునస్వం తదేవమే రూపమిదం ప్రపశ్య ఏ రూపాన్నైతే నీవు ప్రేమించినావో ఇష్టపడ్డావో ఆ రూపాన్నే మళ్ళీ చూపిస్తున్నాను దానినే చూడును అని భాష్యం మాతే భూతుతే భయం మా భయం అక్కడ అభూత, మా ఉన్నప్పుడు అభూత్లో ఉండే ఆ ఉండదు నమా యోగే అనే ఆ అడాగము ఉండదు మా ఉన్నప్పుడు కాబట్టి మా అభూత్ ఇంకా అభూత్లో ఆవుండదు మా భూత్ అభూత్ కూడా లేదు ఇక్కడ మనం పెట్టుకోవాలి మాతే వ్యథ ఉందా ఎక్కడైనా లేదు పెట్టుకోవాలి సో మాతేథ అంటే తేవ్యథ మా భూత్ భయము లేకుండుగాక నీకు భయము లేకుండుగాక మాచ విమూఢ భావ విమూఢ చిత్త భయము భయమును బట్టి మోహము మూర్ఖత్వము అజ్ఞానము ఇవన్నీ వస్తాయి అది కూడా నీకు అజ్ఞానము మోహము మోహము అంటే భ్రమ భ్రాంతి ఇవి కూడా నీకు లేకుండుగాక మాచ విమూఢ భావ దృష్ట ఉపలభ్య అంటే చూచి ఈ నా యొక్క రూపాన్ని చూచి ఏమిటా రూపము రూపం ఘోరం ఈదృక్ యథాదర్శితం మమ ఇదం నా యొక్క ఈ రూపము నీకే విధంగా నేను చూపించినానో ఆ విశ్వరూపము అట్టి ఘోరమైన ఉగ్రమైన భయానకమైన రూపాన్ని చూసి భయపడవద్దు భయపడాల్సిందేండి మీరు భయపడుతున్నారంటే చూడండి మీకు రెండు చెప్తా ఒకడు ఈ పెయింటెడ్ పెయింట్ వేశారు ఏదో సర్పెంటో ఏదో పెయింట్ వేశారు అక్కడ చిత్రం నిర్మించారు బొమ్మ క్యాన్వాస్ మీద ఆ పావు బొమ్మ వేశారు వీడు పావు బొమ్మ చూసి భయపెడుతూ ఉంటాడు అంతే వీడు గొత్తుకంతా బొమ్మ చూసి భయపడుతూ అనవసరం భయపడాల్సిందే బొమ్మది అది మిమ్మల్ని ఏం కరిచేయదు కాదండి చూస్తే కరిచిట్లేము అదే మరి అదే అజ్ఞానం మీ మనం దేనికి భయపడ్డా ఒక చిత్రాన్ని చూసి భయపడుతున్నాము అంటే మిథ్య నీ జగత్తులో ఏది సత్యం కాదు ఇదంతా మిథ్య ఇదంతా కూడా చిత్రం దిఖావట ఆయన అపియరెన్స్ ఇటీ అపిరెన్స్కి ఎందుకు మా ఈ భయం సినిమాలను చూసి తెగ చడుచుకునే వాళ్ళు చూడకు భయపడ్డా చూసేదాకా చూడాల తర్వాత తీరా చూసిన తర్వాత భయం ఇలా కళ్ళు మూసుకుని కాబట్టి ఎందుకు చూడాలి ఎందుకు భయపడాలి కాబట్టి చూస్తూ దాన్ని చూసి భయపడ సినిమా చూసి భయపడతాడు సినిమాలో భయపడాల్సిందేముంది అది చిత్రం అండి దాని పేరే చిత్రం దానికి భయపడాల్సిందేం లేదు కాదు భయం వేస్తుంది భయం వేసేది ఏమి అక్కడ ఓనీ సినిమాలో ఉండదండి జీవితంలో ఉంటుంది అదే మరి జీవితం సినిమా వంటిదే అది అది భయపడాల్సిందే ఉండదు భయం వేస్తుందంటే అజ్ఞానం చేతనే భయం వేస్తుంది తర్వాత ఇంకొకటి ఇది ఒకటి అయింది ఇంకొకటి పెయింటెడ్ డోర్ అని యు ఆర్ వెయిటింగ్ అంటే పెయింటెడ్ డోర్ ఇటువంటి ఓకే పెయింటెడ్ డోర్ పెయింట్ చేసి ఇలా డోరు అక్కడ పెయింట్ వేశారు గోడకి ఆ డోర్ పెయింట్ వేస్తుంది డోర్ లాగా అలపడుతుంది అది అక్కడ వీళ్ళు వెళ్ళిపో ఉంటాడు ఎందుకు వెళ్ళబడి ఉంటే తెలుసుకుంటూ తెలుసుకుంది